పరిశుద్ధి పగ తండ్రి మీకు వందనాలైనా మహోన్నతులకు దేవా మీకేస్తుల స్తోత్రాలుసయ్యా ఇంత మమ్మల్ని కాచి కాపాడి సురక్షితంగా ప్రభావ ఈ మధ్యాహ్న కాలంలో మీ సన్నిధిలో సమయం గడిపే అవకాశాన్ని మీరు మీకు ఎంత వదనాలు ఇది ఆత్మీయమైందన్న విషయాన్ని అనేక పర్యాలు మీరు మా జ్ఞాపకం చేస్తున్నారు ఎక్కడ ఉందనేది కాదు కానీ ప్రభా మేము మీ సన్నిధిలో ఉన్నాం ఆత్మలో కాబట్టి ఆ యొక్క దృఢమైన నిశ్చేతతో నిరీక్షణతో మీ సన్నిధికి వచ్చినాం మమ్మల్ని ముట్టండి స్వస్థపరచండి బలీనతలు తొలగించండి ఆ యొక్క తను చింత యాపత తొలగించండినైనా మీ మీద ఆధారపడుతున్నాం మా ప్రయాసము మా భారం అంత మీద ముప్తున్నాంనైనా సహాయపడండి నడిపించండినైనా కృపా వెంబడి కృప మాకు అనుగ్రహించి నడిపించండి మీ రక్షణ ప్రణాళికలో చివరి వరకు మేము అందరం ఉండలాగనే సహాయపడండి మీరు అక్కడ సిద్ధపరచుకోండి తండ్రి మేము అనేకలను సిద్ధపరచాలా జాగ్రత్తగా ముందు పోలాగనే సహాయపడండి భోజనాలు ఏం జరగబోతున్నాయో అవి మాకు చూపించండి మేము సిద్ధపడాలా అనేకులను సిద్ధపరచాలా సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రతి ప్రార్థనకి జవాబిచ్చే గొప్ప దేవుడు అన్న నిరీక్షణతో మేము ముందుకున్న సాగు ఆగిన సహాయపడండి ట్వంటీ ఫిఫ్త్ నుంచి తనమల్ మేము అవుట్ రీచ్ పోబోతుండగా అందులో మీరే సాయకులను నడిపించి ప్రతి ఆటంకాలను కొట్టి మేము అని ప్రార్థిస్తాం కృపా వెంపట్ల కృపం నడిపించండి ఈ దినమంతా మీ సాయం నడిపించి సురక్షితంగా ఇంటికి చేర్చమని ఏ సుక్రిస్త ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా ఏసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా ఏసయ్యా నీ మహిమను ధరించిన పరిశోధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏమౌదును నేనేమౌదును ఏమౌదును నేనేమౌదును ఎవరు సమీపించలేని తేజస్సులు నివసించు నా ఏసయ్యా ఇహలో కా మరచి నీయ దూట నేను నెల ఇహలో మరీ నీయ దూటే నేను నెల ీవి బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవ చి నీ విచ్చు బహుమతులు స్వీకరించి నిత్యానందముతో పరవ చి నే నే మౌ ఏ ను నేనే మౌదును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా ఏస పరలోకమహిమనుతలచీ నీ పాద పద్మములపై ఒరిగి పరలోకమహిమనుతలచీ నీ పాద పద్మములపై ఒరిగి పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేలా పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యరాధన నే చేయు ప్రశాంత వేలా మౌ దును ఏ దోను నే నే మౌ దోను ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా ఏసయ్యా జయించిన వారితో కలసి నీసింహాసనమునే చేరగా జయించిన వారితో కలసి నీసింహాసనమునే చేరగా ఎవరికి తెలియనివో క్రొత్త పేరుతో నిత్య మహిమలు నను పిలిచే ఆ శుభవేలా ఎవరికి తెలియనివో క్రొత్త పేరుతు నిత్య మహిమలు నన్ను పిలిచే ఆశుభవేలా ఏమౌదును నేనే మౌదును ఏమౌదును నేనే మౌదును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా ఏసయ్యా నీ మహిమను ధరించిన పరిశోధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశోధులు నా కంట పడగానే ఏమౌదును నేనేమౌదును పరశోధర తండ్రి మీకు వంద నాలునైనా గొప్ప తండ్రి మీకు స్థుతుల స్తోత్రాలేసయ్య ఈ మధ్యాహ్న కాలంన మీ వాక్యాన్ని వినడానికి మేము సిద్ధపడుతున్నాం మా అతను మాట్లాడండి మనల్ని బలపరచండి స్థిరపరచండి ఊప్రవ్వుగా మేము తండ్రి సంపూర్ణంగా మీ అందుకు విశ్వాసంలో ఎదుగులాగిన ప్రతి చోట తను మళ్ళీ మీ యొక్క వాక్యాన్ని దేనిగా మేము ప్రకటించాలా దీన్ని పాటించినా కానీ అటువంటి భాగ్యాన్ని సాక్ష్యాన్ని మాకు అనుగ్రహించండి వింటనే వారిని ఆశ్రయించండి ఉన్నత స్థితికి సేవలు నడిపించి మహిమనందమన్ దేవ విశేషమైన అద్భుతాలు చేస్తున్నారు సహపడమని ఏ సు క్రీస్తు నాన్న తండ్రి ఆమె ద్వితీయోపదేశం ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాం ద్వితీయోపదేశ కాండము ముప్పై అధ్యాయము తీర్థోపదేశ కాండము ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై ఏడు అయితే ఇక్కడ మోషేస్ సేవా జీవితం గురించి మాట్లాడుతున్నాడు ఆయన కాలం ముగిస్తున్నాడు ముగించక ముందు మాట్లాడుతున్న మాట అన్నట్టు ఏమంటుండే నేను చనిపోయిన తర్వాత మరి నిశ్చయంగా తిరుగుబాటు చేదురు కదా మీ గోత్రంలో పెద్దలందరినీ మీ నాయకులను నా ఎద్దుకు చేయడి తర్వాత ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పేదను దానికి ముందు ఇరవై ఏడులో ఏముందంటే నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేను ఎరుగుదును నేడు నేను ఇంకా సజ్జునై మీతో ఉండగానే ఇదిగో మీరు యహో మీద తిరుగుబాటు చేసి తీరి కాబట్టి ఇది కొంచెం కష్టతరమైన వాక్యమే ఈ వాక్యాంశం ఏంటంటే మనం ఏం చేయాల ఇటువంటి తిరుగుబాటుతనము మూర్ఖత్వము గల మనుషుల మధ్యలో మనము జీవిస్తున్నాము ఏం చేయాల మనం దానికి సంబంధించిన విషయాలు కొన్ని మాట్లాడాలనేసి కొన్ని ధ్యానించాలనేసి ఆశపడుతున్నాను ముఖ్యంగా ఆ ఇరవై చివరి భాగానికి వస్తే అక్కడ ఏముందంటే ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిట్లు చెప్పదని అయితే మనము మన సేవా జీవితంలో మనం అనేక పర్యాలు వీటిని చూస్తూ ఉంటాం ఈ ఆకాశము భూమి అన్న విషయాలకు సంబంధించినవి ఆకాశము భూమి అంటే ఏంది ఎందుకు చెప్తున్నాడు ఇక్కడైనా మూష కొంచెం కష్టం అనిపిస్తుంటది ఏంది ప్రభ దీన్ని అర్థం చేసుకోవాలా ప్రవ్వ దీన్ని ఏ రీతిగా నేను స్వీకరించాలా ప్రభు ఎట్లా దీన్ని కొనసాగించుకోవాల ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టేదాన్ని ఇప్పుడు ఉదాహరణకి దాన్ని ప్రకృతి సహజంగా చూస్తే ఆకాశము భూమి అంటే అవి భూమి మట్టి అది ఆకాశం అంటే శూన్యం అది శూన్యము మట్టి దానికి అర్థమే లేదు కదా కాబట్టి ఇవి ఆత్మీయ చిహ్నాలు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం మొదటిదిగా ఏంటంటే ఆకాశము అనేది ఆకాశ వాసులకి సాదృశ్యం అక్కడ ఎవరెవరా ఉంటారు దేవదూతలు ఉంటారు నేను అడిదిన కొంత క్లుప్తంగా మనం ట్రై చేసినాం కేరుబులు సెరువులు దాని తర్వాత రకరకాల దూత గణములు రకరకాల దేవదూతలు ఉంటారు అక్కడ పరిశుద్ధులు కావలి అని కూడా మనం చేసినాం నేను అడుదినామని ఎంతో మందిని అయితే ఈ ఆకాశవాసులు అని ఎట్లు చెప్పగలవు బ్రదర్ అని అనొచ్చు కదా ఎవరైనా కాబట్టి ఎఫ్ఎస్లో రాసిన పత్రికలో మనకి అనేక పర్యాంతి చూసిందే మరోసారి ఇర చూస్తున్నాం ఎఫ్ఎస్లో రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఎఫ్ఎస్లో రాసిన పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగుగా వచ్చినాం చూడండి నిన్నటి దినం నుంచి కొన్ని క్లూస్ వస్తూనే ఉంటాయి మనకి ఎందుకంటే ఆరంభమైంది ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము అంటే ఇప్పుడు నాకు ఇంకా మరీ తేటగా అర్థమవుతుంది పరలోకమందు ఎన్నో కుటుంబాలు ఉన్నాయని ఈ హేతువు చేత ఈ కారణం చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఎన్ని కుటుంబంలో మనకు తెలుసు ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలుచుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మీరు అంతరంగ పురుషుని అందు ఇది నేను ఎన్నిసార్లు హెచ్చరిస్తూ ఉంటాను అంతరంగ పురుషుని బలపరుచుకోండి బాడీస్ కాదు ను ఎంతగా ఉపాసం ఉండి దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ ధ్యానిస్తూ ఉంటావో నీ అంతరంగ పురుషుడు అంత ఫిట్ అవుతూ ఉంటాడు ఎందుకు భయము భవిష్యత్తు గురించి బెంగ ఎందుకు అంటే అది శరీర బయటి శరీరం అంతరంగ పురుషుల గురించి మనకు తెలుసు జీవాత్మ జీవాత్మకి ఎంతో పవర్ ఉన్నది కానీ ఈ శరీరంలో ఈ దేహంలో ఈ గుడరంలో చిక్కబడి ఉంది అది ఎప్పుడు జరిగిన శరీరంలోకి వెళ్ళి పోయి దాన్ని కోరికలు తీర్చుకుందామా అని వెంటాడుతూ ఉంటుంది అది శ్రమ అందుకే రాత్రులల్లో అది ఎక్కడెక్కడ పోయి దాని కార్యాలు దాని హృదయ వాంఛన తీర్చుకొని ఒకవేళ నీ అంతరంగ పురుషుడు ఆత్మీయంగా రక్షణ అనుభవంలో ఉండి సేవా పరిచారకుడు లాగా ఉంటే వాడును నిద్రపోయినప్పుడు ఎక్కడెక్కడో పోయి సేవ చేసేస్తూ ఉంటాడు ఎందుకంటే నీ శరీరం ఆటంకంగా ఉంది కాబట్టి ఆశ ఆసక్తి కొందరికి పిచ్చి పిచ్చి కళలు ఎందుకు వస్తాయంటే అంతరంగ పురుషుడికి ఆ కోరికలు పుట్టించినవును వాడిని పరిశుద్ధపరచాల్సింది పోయి వాడికి లోకం ఇహలోకం మాలిరని అంటగట్టినవును కాబట్టి వాడు రకరకాల ప్రాంతాలకు పోయి చెడు అందుకే చెడు కళలు వస్తూ ఉంటాయి పీడకళలు వస్తూ ఉంటాయి పాపపు కళలు వస్తూ కలలు బిబి చారపు దొంగతనం చేసినట్లు మూసం చేసినట్లు ఇటువంటివన్నీ చెత్త కళలను వస్తూ ఉంటాయి అంతరంగ పురుషుడిని నువ్వు అట్లా బలైన అంతరంగ పురుషుడు ఏ రోజైతే నీ సేవ విజృంభించి పనిచేస్తూ ఉంటుంది నుండ్ల పడితే అక్కడ టకాటక పడిపోతే దయ్యాలి రోగులను రోగులు ఎంతో మంది ఉంటారు మొన్నటి దినం నా ఫోన్ చేశాను రాత్రి నిన్న ననుకుంటాడు నిన్న కాదు మొన్న థర్డ్ డే ప్రేయర్ తర్వాత ఆయన జీవితంలో జరిగిన అద్భుత కార్యాలు వాళ్ళ కుటుంబంలో వచ్చిన ఉద్యోగం గురించి చెప్తున్నాడు మేము దుఃఖంలో వేదనలో బాధల్లో ఉన్నప్పుడు ప్రార్థనల ద్వారా మేము ఎంత బలపడ్డాం దాని అంటున్నాడు నేను ఎప్పుడు పోనంతగా యూరినేషన్ చేయాల్సి వచ్చింది అంతగా యూరిన్ వచ్చిందని చెప్తున్నాడు అంటే ప్రభు కార్యం చేసి నేను హృదయంలో ఆయన కిడ్నీస్ నిస్వస్థపరిచిండు అంటే డాక్టర్లకి ఇది అనుమానమే కానీ డాక్టర్లకు అసాధ్యం కూడా కానీ ప్రభుకి ఏది అనుమానం లేదు ఏది అసాధ్యం లేదు నేను అందుకే ఎప్పుడు అడుగుతుంట ప్రవ్వ నీకున్న విశ్వాసం నాకు నాకు ఈ లోకపు విశ్వాసం వద్దు ఏ పాస్టర్స్ విశ్వాసం నాకు నాకు ఏ పాస్టర్స్ విశ్వాసం వద్దు ఏ పాస్టర్ అమ్మ విశ్వాసం నాకు వద్దు ఏ సేవకుడు సేవకురాలు విశ్వాసం నాకు వద్దు నాకు నీ విశ్వాసం కావాలా ప్రభావ అని ప్రార్థిస్తాను ఎందుకంటే అంతకంటే పోల్చదగిన విశ్వాసం ఏది లేదు లోకంలో అటువంటి విశ్వాసం కొరకు మనము ప్రయాస ఉపవాసం ఉండాల అక్కడ పదకొండవ వచనంలో అయినా ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఏమనంటే దానికి ముందు తొమ్మిదవ వచనంలో పర్లోకంలో ప్రధానులకును అధికారులకును అంటే అక్కడ రెండు గుంపులు ఉన్నాయి పర్లోకంలో కూడా పర్లోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్య జనలో ప్రకటించటకును సమస్తమును సృష్టించిన దేవుని పూర్వకాలం నుండి మరుగయున్న పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మార్మమును గూర్చిన ఆ ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేట పరచటకును పరిశుధలతో అత్యల్పడిన నాకు ఈ కృప అనుగ్రహించాను నేను కూడా ఎప్పుడుసారి అనుకుంటున్నాను ఎవరికీ బయలుపరచని నాకు బయలుపరుస్తున్నాడంటే కేవలం ఆయన కృపనే కదా గొప్పతనం మనం చేసుకున్న పని ఏం లేదు కాబట్టి అట్లా గొప్పతనం మన గొప్పతనం లేదు అక్కడ కేవలము ఆయన కృపనే నాకేం లేకుండా నీ కృప అంటే చాలా ప్రభు బహుగా ప్రాముఖ్యమైంది కాబట్టి పద్నాలుగు వచ్చినంలో ముఖ్యంగా అవుతున్న ఏమంటుండంటే పౌలు కొన్ని కుటుంబాలు ఉన్నాయి పర్లోక భూమి మీదను ఇవి మన ప్రకృతి సహజంగా చూస్తున్నామా ఆత్మీయంగా చూస్తున్నామా రెండు అనుకు మనకు తెలుసు ఎందుకంటే కడ్గము రెండు అంచు లేదని తెలుసు మనకి ఒకటి ప్రకృతి సహజమైన అంచు ఒకటి ఆత్మీయమైన అంచు రెండు దిక్కులా పోసుకుంటా పోతుంది కాబట్టి ఇక్కడ చూపిస్తున్న హేతు చేత ఈ హేతువు చేత పరలోకం అందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం అంటే ఎన్ని కుటుంబాలున్నాయో పరలోకంలో అవి ఎటువంటివి అన్ని తండ్రి వాళ్ళనే అంటే ఆయన సృష్టించండి వాళ్ళని కాబట్టి పదిహేను వసలు ఏమంటుండో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు ఉంటాను ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు ఉంటాను ఇంకా నేను భూమి మీద ఉన్న కుటుంబంలో కూడా ఉన్నాను కాబట్టి భూమి అనే పాదపీఠం కాబట్టి అక్కడ నేను మోకాళ్ళు ఉంటున్నాను మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన మీ అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి బాగా అర్థం చేసుకోండి శక్తి ఆయన ఆత్మ వలన బహు మీ అంతరంగ పురుషునికి ఎట్లా వస్తుంది శక్తి అంటే దేవుని యొక్క ఆత్మ వలన అందుకు ఉదాయం లేస్తే ఎక్కువసేపు నేను పర్శాత్తు పొందుకొని ప్రయాసపెడతా ఉంటాను ఇది బహు ఆశ్చర్యంగా ఈ పాధ్యాయం మీ అంతరంగ శక్తి కలిగి ఆయన ఆత్మ వలన పరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లు గాను కేవలం విశ్వాసంలోనే విశ్వాసం ద్వారానే మన హృదయంలో ఉంటాడని చెప్తుంటూ తన మహా మహిమ ఐశ్వర్యం చెప్పిన మీకు దయచేవలని మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణలాగున్నట్లుగా ప్రేమ ఎందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాన్ని వెడల్పు పొడుగును లోతును ఎత్తును ఎంతో గ్రహించుకున్నట్టు నువ్వు గ్రహించుకోవాలి ప్రేమ ఎటువంటిదాన్ని పొడవు లోతు ఎత్తు వెడల్పు జ్ఞానానికి క్రీస్తు ప్రేమను తెలుసుకున్నకు అది ఆయన ప్రేమ తన శక్తి గలవారు కావాలనని ప్రార్థించున్నాను తగిన శక్తి తగిన శక్తి తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించున్నాను మనందరి గురించి ప్రార్థిస్తాం కదా ప్రతి ఒక్కరు శక్తి పొందుకోవాలని మనలో కార్యసాధకమైన తన శక్తి చెప్పున మనము అడుగు వాటన్నిటి ఊహించిన వాటన్నిటికంటేనూ అత్యధికంగా చేయు శక్తి దేవునికి క్రీస్ దేశ మూలంగా సంఘంలో తన సదాకాలము మహిమ కలుగునగా అంత బాగా ఆసపోయి మనం ఉదయం శక్తి మంతుడం కావాలంటుంది అంతరంగ పురుషుడు అని ప్రార్థించామంటుంది ప్రేమ కూడా మర్చిపోతుంటున్నాడు ప్రేమ విషయంలో అభివృద్ధి పొందుతూ ఉండాల మన అంతరంగ పురుషుడు శక్తిమంతుడు కావాలి మన దేవుని పేరు మన ప్రభు యొక్క నామము వాటిలో కని కుటుంబాలకి భూమి ఉన్న నామం అంత ఘనమైన నామం దేంతోని పోల్చగలం దేంతో పోల్చలేం కొన్ని కొంతకాలం కిందట కూడా ఈ విషయాన్ని చూస్తున్నాం ఏబ్రిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వచనంలో వీళ్ళంతా పాటు ఉన్నారు అన్న విషయాన్ని పన్నెండు ఒకటవ వచనంలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించిందందునా అని చెప్తున్నారు మనము కూడా ప్రతి భారమును సులువుగా చెక్కుల పెట్టు పాపంను విడిచిపెట్టి విశ్వాసం నాకు కర్తవ్య దాన్ని కొనసాగించి వాడైన ఏసు వైపు చూచించు అని చెప్తున్నాడు మన ఎదుటి ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తదాం బహు ఆశ్చర్యంగా వాక్యం ఓపికతో పరిగెత్తదాం కాబట్టి ఈ సాక్షి సమూహం ఎవరు మనకు ప్రకృతి ఆత్మీయంగా మనం చూస్తున్నాము పాత నిబంధన భక్తులు పరి పాత పరిశుద్ధులని పరిశుద్ధులు పరిశుద్ధితోనే సహవాసం కలిగి ఉంటారు కాబట్టి మనకి ప్రకటన గ్రంథంలో వాళ్ళని చూస్తే వీళ్ళందరినీ ఎవరు అనేది ఓపికతో పరిగెత్తిన వాళ్ళు వీళ్ళంతా ముఖ్యంగా ఇప్పుడు ఆన్లైన్ ప్రోగ్రామ్ కూడా పార్టిసిపేట్ చేయాలంటే ఎంత ఓపిక కావాలా కొంతమంది పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయినారు హండ్రెడ్ డేస్ డేస్ కి అలిసిపోయారు కొంతమంది టూ హండ్రెడ్ డేస్ కలిసిపోయారు కొంతమంది త్రీ హండ్రెడ్ డేస్ కలిసిపోయారు కొంతమంది 400 హండ్రెడ్ డేస్కి అలిసిపోయారు అట్లా అలిసిపోతానే ఉన్నారు చూసిన కొత్త కొత్త ఆత్మలు వచ్చినాయి నాలుగు వందల దినాలకి మరికొన్ని ఆత్మలు వచ్చినాయి ఆరు దినాలకి అలిసిపోయినాయి అలిసిపోయినాయి అందరూ అలిసిపోతూ ఉంటారు మనం కూడా అలసిపోతున్నాం కదా నిరుత్సాహంతో వేదనతో బాధతో ఉద్యోగ స్థలలో ఆర్థిక స్థితిలో కుటుంబ సమస్యలతో వాడు గట్టివాడు జల్లడబడతా ఉన్నాడు అడుగు అడుగున మనల్ని ఎన్ని డైరెక్షన్స్ నుంచి కొడుతున్నాడు ప్రతి స్థితిలో కొడుతున్నాడు అయినా కానీ కలిసిపోకుండా లేచి పరిగెత్తు ప్రయాస పడి పార పోస్తాడు ఈలో మనం మటుకు ప్రభు యొక్క బారణ్యం వస్తున్నాం ఆయన కాడికి మస్తున్నాం ఈలోకి అతీతం కలసట ఉంది కానీ ఆత్మలో మటుకు ఎక్కడని ఉత్తేజం పోతూనే ఉన్నాం పోతూనే ఉన్నాం పోతుంది ఎంత కాలం పోతుందో తెలియదు ప్రకటన గండం పద్నాలుగవ మొదటి వర్షంలో ఈ విషయాన్ని మనం చూస్తాం మనం పరంగా స్టార్ట్ చేసుకుంటున్నానుకోట బహుశా వచ్చే వారం నుంచి పద్నాలుగవ అధ్యాయం మొదటి వర్షంలో ఏం చేస్తున్నామంటే మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పొరతం మీద నిలబడి ఉండేను లక్ష నలభై నాలుగు వేల మంది సంబంధించిన బోధ ఇది జీవును పొరతం మీద గొడపిల ఉన్నది ఎప్పుడుకి ఆయన నామంను ఆయన తండ్రి డాబంను మొసల ఎంత మంది ఆయనతో కూడా ఉండేరి ఈ వాక్యమే చాలు ఎంతో ఆదరణకరంగా ఉందన్నట్టు ఇంతగా అలిసిపోతున్నా ప్రయాసంతో పరిగెత్తుతున్న అనేక ప్రాంతాలలో ఈ వాక్యమే ఎక్కడని అరక ఆ యొక్క పర్లోకపు కుటుంబములు ఆకాశవాసులు కుటుంబాలు చేయను పరత్వం మీద ఉండి ఉన్నత స్థితిలో ఉన్న వారికి లక్ష కానీ భూమి మీద ఉండే వాళ్ళు గొప్ప జనం అది తెలుసు మనకి ముఖ్యంగా అధ్యాయంలో ఒక విషయాన్ని మనం చూస్తున్నాం మన ప్రభుకి బహుగా ఇష్టమైన పుస్తకం ఇది ద్వితీయోపదేశ కాండము ముప్పై పంతొమ్మిది వచ్చిన ఒకటి ఏం కాబట్టి మీరు కీర్తన వ్రాసి ఇస్రాయల్లకు నేర్పడి పిల్లలకు నేర్పాల పాటలు కుటుంబీకులకు నేర్పాల మనం పాటలు గొప్ప జనానికి నేర్పాల పాటలు ఈ కీర్తన ఇస్రాయల్ మీద నాకు సాక్ష్యార్థంగా ఉన్నట్లు దానిని వారికి కంఠపాఠంగా చేయం కంఠస్థం చేయమంటున్నాడు కంఠపాఠం ఇట్లా ఇస్రాయల్ మీద నాకు సాక్షార్థంగా గొప్ప పాట సాక్షార్థంగా అంటున్నాడంటే సాక్షార్థమైన పాట ఇది ఎప్పటికీ మర్చిపోకుండా అయితే ఈ రెండు స్థలాల్లో మనం చూస్తాం ఈ పాట సాక్షార్థమైన పాట గురించి ముప్పై అధ్యాయంలో చూస్తాము దాని తర్వాత ప్రటంగందలు కూడా చూస్తాం ఇదే పాట ఎందుకంటే అక్కడ చెప్పబడింది తిరిగి రిపీట్ అవుతూ ఉంటుంది మనకి ముప్పై అధ్యాయం చూస్తున్నా నేను దీంతో ఉపదేశంగా ఉండము అధ్యాయం ఇక్కడ చూడండి ఆకాశ మండలమా అంటే అక్కడ ఉండే కుటుంబాలు చెవి యొక్క నేను నా నేను నా నేను మాటలాడుదును భూమండలమ్మ నా నోటి మాట వినుమ్ము భూమండలమ్మ అంటే గొప్ప జనం నా ఉపదేశం వాన వలె కురియును నా వాక్యము మంచి వలెను లేత గడ్డి మీద పడు చినుకుల వలెను పచ్చిక మీద కురియు వర్షం వలె ఉండును కాబట్టి విద్యుత్ దేశంలో ముప్పై రెండవ మనం ఏం చూస్తున్నామంటే ఈ యొక్క గొప్ప జనం అందరూ ఎట్లా పాట పాడతారన్న విషయం ఇక్కడ చెప్పబడింది అన్నట్టు ఎప్పుడన్న అవకాశం ఉంటే దీన్ని డీటెయిల్డ్గా మనం చూస్తాం ఈ పాటని కానీ ఒకసారి ప్రకటన గ్రంథం వెళ్ళిపోదాం పదిహేనవ అధ్యాయంలో ఈ పాట గురించి ఉంటుంది తిరిగి రెండవ ఏమందంటే ఇది మనం పద్నాలుగు మనం పదమూడవ అధ్యాయంలో కూడా కాదు కదా ఇంతకుముందు చూసినాం దేవుని సరిధిలో ఎట్లా ఆయన ఎదుట రెండవ వచనంలో మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి నేను చూచి తినే అగ్నితో కలిసిన స్ఫటికం స్ఫటికం అంటే గ్లాస్ బ్రదర్ ఇంగ్లీష్లో గ్లాస్ అంటారు స్ఫటికాన్ని అద్దం తెలుగులో అద్దం అంటారు స్వచ్ఛమైన తెలుగులో స్ఫటికం అంటారు కాబట్టి స్ఫటికము ఇంగ్లీష్లో వేరేగుంది తెలుగులో వేరేగుంది ఇంగ్లీష్లో ఏముందంటే స్ఫటికం వంటి సముద్రము రక్తమయమయ్యను రక్తంతో మిళితమాయననుంది ఇంగ్లీష్లో కానీ తెలుగులకు వచ్చేప్పటికీ అగ్నితో అనుంది ఆశ్చర్యం తెలుగుకి వచ్చేప్పటికీ అగ్ని అయిపోయింది అది అందుకే మనం బహుజాగ్రత్తగా వీటిని చూస్తూ ఉంటాం అగ్నితో కలిసి ఉన్న సముద్రం అంటే ఇక్కడ అగ్ని ఆయన తీర్పుకు సంబంధించింది ఇంగ్లీష్లో మటుకు రక్తం అనుంది ఆ క్రూర మురుగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వినలగలవారే ఆ స్పటికపు సముద్రం నీచుండట చూచి తిని గొప్ప జనం అన్నట్టు వీళ్ళు ముద్ర వేసుకోరు తర్పండి త్రేళ్ళు ముద్ర వేసుకుంటే ఇవన్నీ ఎప్పుడు చూడే మనం స్లోగా ఇప్పుడు చూస్తున్నాం ఎందుకంటే చాలా కాలం పట్టింది మనకి వినే చెప్పేవాడు కానీ వినేవాళ్ళకి కానీ అందరికీ అది టైం అన్నట్టు మెచ్యూరిటీ టైం అంటాం ఇంగ్లీష్ లో అయితే మూడో వర్షం నుంచి వాళ్ళ పాట స్టార్ట్ అవుతుందట ఇప్పుడు ప్రభ దేవ సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగయములకు యుగములకు రాజా నీ మార్గంలో న్యాయములను సత్యం అయినవి ప్రభ నీవు మాత్రము పవిత్రుడవు నీకు భయపడిన నీ నామం భయపరిచిన నీ న్యాయవిధులు ప్రక్షసిపరచబడినవి గనక జల్లందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదానికి చెప్పచ్చు దేవుని దార్చుడు మూషే కీర్తనయో గొర్రెపిల్ల కీర్తనయో పాడుచున్నారు మూషే కీర్తననే గొర్రెపిల్ల కీర్తన అని ఇక్కడికి వచ్చేంతవరకు ఎవరికి అర్థంగా ఏమో కీర్తన రక్షింపబడ్డ వారి కీర్తన రక్షకుడు మన ఉదయించను సెలవుపై మన కొరకు చావద్దను ఆయన రక్తము ఏదై పారేది కనువరి కొండ దాన్ని భరించలేక బద్దలైపోయింది ఆ రక్తము ఎక్కడెక్కడ పోయిందో అక్కడ అన్ని సమాధులు బద్దలైపోయినాయి భూమి గజగజ వణికింది పూపం భూమి కంపించింది ఆకాశవాసులు చీకటి కమ్మింది ఆకాశంలో ఆయన మరణం అంత పవర్ఫుల్ మరణం ఈ సృష్టిలో ఒకరిది లేదట్లు ఒకరిది ఉండదు కూడా కమ్మిదట్లు అంత శక్తివంతమైన మరణం అది మనలందరినీ సాక్షి సమూహంగా తయారు చేసింది కానీ యషయ గ్రంథంలో ఒక వాక్యాన్ని నేను చూపిస్తుంది యశయ గ్రంథము నలభై అధ్యాయం అనేక పర్యాలు వస్తూనే ఉంటాం ఈ అధ్యాయానికి ఎందుకంటే మధ్యలో ఉంటుంది బైబిల్లో అటు ఇటు అటు ఇటు తీసుకెళ్ళిపోయి మళ్ళా తీసుకొస్తుంది పదకొండవ శ్రంలో ఏముందంటే నీ మీద కోపపడి వారందరూ సిగ్గుపడి విస్వయం పొందుదరు గొప్ప జనం మీద కోపపడే వాళ్ళు వీళ్ళందరూ సర్పంలో తేళ్ళు నీతో వాదించి మాయమై నశించిపోయేదారు కాబట్టి అప్పుడు మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఏది తేళ్ళు ఏది సర్పములు కాబట్టి ఎవరు సిగ్గుపరచబడేదారు ఎవరు మాయమైపోయేదారు తేళ్లు సిగ్గుపరచబడి విస్వాయం అందుతారు కానీ నీతో వాదించేవారు ఎవరంటాడు నేను ఎప్పుడు వాదించలేని వెళతాడు వాళ్ళతో వాదన మన కోసం లేదు సర్పంలతో అవన్నీ మాయమై నశించిపోయి ఇది కొంచెం కష్టం వాక్యం మన గ్రూపులు చాలా మందికి చక్రవర్తి కూడా చాలా స్ట్రగుల్ అవుతుంటాడు దీన్ని అర్థం చేసుకోని ఏవి సర్పంలో ఏవి తేళ్లు వివేచించలేని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు వాటిని అంటుకుంటే ఏమవుతుందంటే నువ్వు ఆటోమేటిక్గా ఆ గుంపులకు వెళ్ళిపోతావు ఎట్లా చెప్తాము బయటికి రమ్మని అంటే కూడా కష్టమే ఎందుకంటే వాళ్ళు దాన్ని ఎట్లా తీసుకుంటారో మన మీద ద్వేషం ఏర్పరచుకుంటారో అన్న భయం ఉంటుంది నాకు చిన్న మాట జారిన మన నుంచి ఎందుకంటే గొప్ప జనానికి ఎప్పుడు కూడా సర్పంలితలు సహవాసం బాగా అనిపిస్తుంది మన సహవాసం నష్ట మేము నీ ఇది వంతుల లాగానే ఉంటాం మేము మీ అంత అవసరం లేదు మాకు అన్నట్టు ఉంటారు ఆటోమేటిక్గా సర్మలతో తెలతో కలిసిపోయి ఉంటాం అన్నట్టు వాళ్ళు బహు కష్టం ఉంటుంది చెప్పడం కానీ చెప్పడం ఏదో రీతికి చెప్తాను ఆ మెచ్యూరిటీ ఉండాలి కదా ఆ గ్రహించిన మెచ్యూరిటీ ఉండాలి కదా ఎవరి గురించి మాట్లాడుతుండాలి కొన్నిసార్లు ఎట్లుంటుందంటే ఆయన ప్రభు చిత్తాన్ని మనం గ్రహించినప్పుడు ఆయన చిత్తాన్ని రివర్స్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఎట్లుంటుంది పరిస్థితి అట్లుంటుంది కొందరితో మన గ్రూప్లో ఇది కాని పని బ్రదర్ అంటే లేదు నేను చేసి చూపిస్తానే బ్రదర్ అట్లుంటారు అన్నట్టు పరిస్థితులు ఈ మూడు గుంపులు ఈ రెండు గుంపులు శాశ్వతంగా నశించిపోతే మనకు తెలుసు దాని వాళ్ళు ఏంటంటే పోతపోతా గొప్ప జనం లాక్కం పోదాం అనుకుంటున్నారు మనం ఏంటంటే పోతపోత గొప్ప జనని ప్రభుత్వ లాకపోవడం మన బాధ అందుకే కొన్నిసార్లు అవ్వన్నట్టే మనకు కూడా తోచుతా ఉంటుంది ఆది కాండంలో మనం చూస్తాం నా ఆత్మ ఎప్పుడు కూడా మనుషులతో వాదించదు చూడండి అది ఆది కాండము ఆరవ అధ్యాయము అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు అయినను వారి దినంలో నూట ఇరవై ఏంట్లగు ఆయన నూట ఇరవై ఐదు నూట ఇరవై ఏంలో హండ్రెడ్ అండ్ ట్వంటీ ఇయర్స్ పెట్టింది మనిషికి జీవి ఆయుష్యం కానీ ఈరోజుకి ఎవరికి కూడా సిక్స్టీ సెవెంటీకి ఎగిరిపోతున్నారు గురించి మనం మాట్లాడేది గురించి ఇక్కడికి దీన్ని మనం ఆపేసి రేపటి నుంచి ఇప్పుడు మనం ఏం చేయాలా అనేది నేను రేపటి దినం చూపిస్తాను మనం ఏమి చేయాలా అన్న అంశం రెండో భాగంగా రేపటి దిన నేను చూపిస్తాను దేవుడు అంటున్నాడు నా ఆత్మ తండ్రి అంటున్నాడు నా ఆత్మ నర్లతో ఎల్లప్పుడూ వాదించద్దు అని అలసిపోయింటు విశ్రాలు తగుతూ వాదించి వాదించి అలసిపోయింటు అదే ఈరోజు మన తను వాదించాల్సి వస్తే మరీ అలసిపోయాడు ఇంకా పెద్ద గుంపు కదా గొప్ప జనం అక్రమం అక్రమం విస్తరించింది అంటాడు కదా పౌలు కాబట్టి ఈరోజు దేవుడు ఎట్లా వాదిస్తాడు మనుషులతో జాలిగల దేవుడు ఎందుకు మిగతా ఇరవై సంవత్సరాలు ఇస్తుందంటే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటారు అక్రమం నుంచి వచ్చి క్రమంగా మారుతారని మనం ఏం చేయాలని ప్రార్థిస్తాం దాని గురించి పరశుద్ధర భవి తండ్రి మీకు వదనాలేనా ఇస్రాయల్ గొప్ప దేవా మీకే కృతజ్ఞత తెలుసు ఏం చేయాలా అన్న అంశం గురించి మీరు మాకే తెలుస్తారు నిశాత అనేక పర్యాలు మేము కూడా నంపురం ఏం చేయాలని పరిగెత్తి పరిగి తెలుసుకునే క్రైస్తవ జీవితంలో గతంలో అంతే ప్రవాహిక మీదటట్లనే ఉంటున్నానైనా ఏ రీతిగా వీటిని వారికి చూపించాలను తండండి ప్రయాస్పరంగా మేము రెడీగా ఉన్నాం నేను పోవడానికి మీరు పంపిస్తే ఎక్కడ పోవాలంటే అడుగువడానికి రెడీ ఉన్నాం నేను మా శరీరం స్వస్థపరచండి బలపరచండి స్థిరపరచండి వాక్యంలో నాన్ పండితురాము అంతరంగ పురుషుని శక్తివంతులుగా చేయండి మా నోటి నుంచి వచ్చిన మాటలు అద్భుతాలు జరగాలం ప్రత్యేక ఇన్స్టెంట్ మెరెక్స్ జరగాల ప్రభావం అన్ని నడిపించాలి అటువంటి భాగ్యం మాకు అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్తోత్రం ప్రభావ పరిశుద్ధుడ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనుదుడా సర్వశక్తి సంపన్నుడు నీకు వందాలిస్తాయ్యా గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా మీ కృపలో భద్రపరుచుకున్నైనా మమ్మల్ని సజీవలో నిలబెట్టుకున్నారు ప్రభా ఇక మధ్య కాలశంలోనైనా మీ సన్నిధిలో మీ పాద సన్నిధిలో ప్రభావ సమయం గడిపే బాగా కృపను మీరు మాకు అనుగరించినందుకే నీకు ఎంతో వందలు ఇస్తాయా నీకు గొప్ప ధన్యత ప్రభావ కృపను మీరు మాకు అనుగరించినయన గొప్ప దేవ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రభావ మమ్మల్ని బలపరిచినారు మేమేం చేయాలనే విషయం మీరు మాతో మాట్లాడినారు ప్రభావ గొప్ప దేవ గొప్ప సాక్షి సమూహం ఆవరించింది ప్రభా తండ్రి ప్రతి దశలోనైనా మేము ఎక్కడ కూడా చిక్కబడకుండా నైనా ప్రయాసప పడాలా ప్రభా అన్నికులు ప్రభావ మీ చెంత మీద నడిపించాలా ప్రభావ మా అంతరంగ పురుషులు మేము బలపరుచుకోవాలా ప్రభావ ఉపాస ప్రార్థనలు ప్రార్థనలు నడపాలా ప్రభావ సాయపడి ప్రాదిష్టమైన మీ కృప విమడి కృప మాకు అనుగరించండి వాళ్ళ చూపించండి అయినా వాటి త్వరగా బయటికి రావాలా అతను మేము బలపరచబడాలా మీ అందునైనా వాటన్నిటి నుంచి మాకు విజయం రహించమైన గొప్ప దేవ ఎక్కడ కూడా మేము చెక్కబడకుండా ప్రభావ ఈ లోకపు మాల్యాన్ని అంటకుండా ప్రభావ మీకు పశుధతులు మీ యొక్క పర్వతం మీద మేము నివసించాలా ఈ క్షణం మేము అక్కడ ఆత్మ ఆత్మలో మేము అక్కడ ఉన్న మీ సన్నిధుల నుంచి మేము బయటికి రాకుండా ప్రభావ మీ సన్నిధిలో మేము సమయం గడపాలా ఎక్కువ సమయంలో ఈ లోకంలో ప్రభావం భయంకరమైన కాలు ఉంటుందిగా ప్రభావనైనా ఎవరు గ్రహించలేని స్థితులు ఉన్నారు మీరు మాకు అవి చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ వాక్యం మేము పాటించాలా ప్రభా మా జీతాలు అమలు వేయించుకోవాలా అమలు మరి అనేక జీతాల్లో ప్రభాట్ అమలు పరచాలా ప్రభా ప్రకటించాలా ధైర్యంగా ప్రభా ప్రేమతోనైనా అలాంటి అభిషేకం అలాంటి ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించి అద్భుతాలు జరిగించండి ఓ ప్రభావ మీరు చేసిన కార్యాలను బట్టి మీకు ఎంతో వందాలేసయ్య ఓ ప్రభావ మేము అడుగుపెట్టిన ప్రతి స్థలంలో ప్రభావ విశేషమైన కార్యాలు జరగాల ప్రభావ రాబోయే దినాల్లో మీరు మాకు వాగ్దానం చేసినారనైనా కాబట్టి నన్ను నీకులు ప్రభా నామం కనపచ్చబడాలి అనేక ప్రాంతాలు ఏ సూకరిస్తున్నామో మైమపరిచిన ప్రభావ ఆ పోస్తుల కాలంలో ఓ ఈ చివరి కాలంలో దానికి మించి ప్రభావ మేము మీకు గొప్ప ఉద్యమం తీసుకొని రావాలి అనేక సేవకులు జీవితాల్లో ఓ ప్రభాన్ని నిద్రించున్న వాళ్ళు వెన్ను తట్టాల ప్రభావ గుండెలో వేడి పుట్టించాలా ప్రభ ఆయన అనేకులు ప్రభు లేసి మీ సేవ చేయాలా ఎందుకంటే కోత ఎంతో విస్తారం ఉంది ప్రభావ పనివారు కొద్దిగన్నారనైనా వేడుకుంటున్నాం అయినా పని వారు దయచేను ప్రభ గొప్ప కార్యం మీద అద్భుత కార్యాలయం జరిగించమని మీ వాక్యంకి విధేయత చూపించినైనా కొత్త కీర్తన గొప్ప జనానికి నేర్పించాలా మేము పాడాలా ప్రభ నా దేవా ఆ రీతిక ప్రభ మేము ముందుకు పోలాలనే సాయపడమని ప్రాధిష్టమైన దేని విషయాలు మేము భయపడుకున్న దేని విషయాలు చింతించుకున్న ఓ ప్రభావ్వా విశ్వాసం అని కర్త మీ వైపు చూస్తే ముందుకు పోవాలా నా దేవ నా ప్రభు విశ్వాసాన్ని ఇంకా మీరు బలపరచండి మీ విశ్వాసం మాకు అనుగ్రించినైనా మీ పరిశుభ్రతులు మాకు అనుగరించినైనా నైనా మీ తలంపులు మీ ఆలస్యతను నింపండి నైనా ఏసైనా తండ్రి సమృద్ధి కలమైన ఓ ప్రభా విశ్వాసం మేము ముందుకు పోలనే సాయపడినైనా మాకున్న విశ్వాసం సరిపోదు ప్రభా నైనా ఇంకా అధికమైన విశ్వాసం మాకు కొండల పిలకల నుంచే విశ్వాసం మాకు అనుగరించినైనా బలమైన సాధన మమ్మల్ని తయారు చేయండి వాక్యం వింటున్న బ్రదర్స్ అందరూ మీరు ఆశ్రదించండి ప్రభావ ఇంకా రాన్న బిడ్డలు కూడా ఆశ్రదించి బలపరచండి వాళ్ళ జీతాలు అద్భుతాలు చేకూర్చండి ప్రవ్వ చివరి గడియల ప్రవ్వ చివరి కాలంలో ఇంత భయంకరమైన టైంలోనైనా మాకు కలిగిందాన్ని మేము గట్టిగా మేము పట్టుకోవాలి ప్రవ్వా మీరు తిరిగి వచ్చేంత వరకు మీ రక్షణ ప్రాణాలకి మేము ఉండాలా మీరు బయలుపరచబడిన పత్తి సత్యాన్ని ప్రభ మేము ధైర్యంగా బహాటంగా ప్రవ్వ ఓ ప్రభ మేము ప్రకటించి అనేకలు మేము చెంత నటించాలా అద్భుతాలు జరగాల అనేక చోట్ల ప్రవ్వ నైనా మేము చూసి నేను ఘనపరచాల ప్రభావ అనేకులు ప్రభావ నీ నామని ఘనపరచాల గొప్ప ప్రవాహం వల్లే ప్రభావ మీ సన్నిధికి అన్ని జనులు రావాల ప్రభావ ప్రవచనం ఉంది ప్రభా ఇషే కాబట్టి నైనా ఆ రీతిగా ప్రభావ మమ్మల్ని అందరూ నడిపించాలంటే ఆత్మక ప్రతి ఆత్మను మేము కూడా మేము మోసపోకుండా ప్రభావ ముఖ్యంగా సాయపడి నేను ఎందుకంటే చివరికల్లా మోసపోతారు అనేకులు సాధ్యమైతే ఏర్పరచని సైతం వాడు పడేయటాన్ని కాబట్టి మొదట చూచాలని మీరు ఇచ్చినారు ఎవడని మిమ్మల్ని మోసపరచుకొని చూసుకోమన్నారు కాబట్టి నేను మేము జాగ్రత్తగా మేము పరిశీలించి ఓ ప్రభా నైనా మీ వాక్యంలో బలపడాలా ప్రభావ మోసంలో అందరినీ ఎంత నడిపించాలా అలాంటి సేవలో నడిపించండి ప్రభావ ఈ మధ్య కాలశంలో మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడడానికి మీకు ఎంతో వంద కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం నేను మేమేం చేయాలా ప్రభావ మీరేమో బయలుపరిచి మాతో మాట్లాడి మమ్మల్ని ఇంకా నడిపించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని నిలబెట్టుకొని మీరు ఆ కొరకు మమ్మల్ని అందరినీ పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన ప్రభుణ యేసు క్రీస్తుల కృపా సమ నడిపింపు మనందరికీ సదాకాలంతో ఎండలాక ఆ మేన్